పదకొండు ఐదు ఐదు ఇరువదైదైన మాయకు దురతనంబు వచ్చే దురిత మెచ్చే భ్రాంతియంత మాయ బ్రహ్మాండమంతాయే అఖిల సంగ ఆత్మలింగ భావము సర్వజీవరాశులందూ నివసిస్తూ ఆయా శరీర ఆకారమును కలిగియున్న ఓ ఆత్మ వినుము ప్రకృతి రెండు భాగములై అందులో ఒకటి ఐదు భాగములుగా చీలిపోయి అచర ప్రకృతి కాగా మరొకటి ఐదు ఐదు భాగములుగా చీలి ఇరువదైదు భాగములై ఒకదానితో ఒకటి కలిసి చరప్రకృతిగా తయారైనది చరించు ఈ ప్రకృతిలోనే ఎట్లు పుట్టాయో తెలియకుండా దాని మూలమేమాత్రము అర్థముగాకుండా గుణములు తయారైనవి గుణములన్నిటినీ కలిపి మాయ అని అంటున్నాము ఏ విధముగా తయారైనదో తెలియని మాయ శరీరములోనే ఉంటూ దాని ప్రభావమును శరీరము మీద అందులోని జీవునమీద చూపుచున్నది అందువలన ఈ పద్యములో ఐదు ఐదు ఇరువదైదైన మాయకు దురతనంబు వచ్చే అన్నారు రేపు అనుమాట నిజమే అయినప్పటికీ అది కనిపించదు రేపు అనుమాట భావముతో తెలుసుకోవలసినదే కావున రేపు అనునది భావముతో కూడిన భ్రాంతి అనవచ్చును ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భావించుకోవడమును భ్రాంతి అంటాము మాయ ఉండీ కంటికి కనిపించకున్నది కనిపించని మాయను చూపుకు తెలియని మాయను భావమునకు ఉన్నట్లు తెలుసుకొనుట భ్రాంతి అంటాము స్థూలము కాని సూక్ష్మమైన మాయను ఈ పద్యములో భ్రాంతియంత మాయ అన్నారు తలలో కొద్దిగా ఉన్న భ్రాంతియంత మాయ అన్ని శరీరములందు ఇమిడి ఉన్నది అన్ని శరీరములు ప్రపంచమంతా నిండి ఉన్నాయి ప్రపంచమును బ్రహ్మాండము అని కూడా అనుచుందురు పరమాత్మ చేత పుట్టబడినది కావున ప్రపంచమును బ్రహ్మ అండము అనడివారు బ్రహ్మ అనగా పరమాత్మ అనగా పెద్ద అని అండము అనగా గృడ్డు అని అర్థము కోడి ఉన్నట్లుండి ఒక్కమారు గ్రుడ్డును పెట్టినట్లు పరమాత్మ లేకున్న ప్రపంచమును ఒక్కమారు కనిపించునట్లు చేశాడు గ్రుడ్డు కోడికి పుట్టినది కావున కోడిగ్రుడ్డు అన్నట్లు ప్రపంచము పరమాత్మకు పుట్టినది కావున బ్రహ్మగుడ్డు లేదా బ్రహ్మాండము అంటున్నాము ప్రపంచమంతా నిండియున్న జీవరాశులలో మాయ ఉండి కనిపించకున్నది కావున మాయ ప్రపంచమంతటా జీవరాశులలో నిండియున్నదని తెలియచున్నది ఈ విషయమునే భ్రాంతియంత మాయ బ్రహ్మాండమంతాయే అన్నారు